వివేకానంద వివేకానంద శాస్త్రం లోలేదు శాస్త్రం చదువుకున్నవాడు కాదు ఇది ఏదో పైపే కదా అంటే తప్ప ఆయనేమో అధ్యత అనుభవ ప్రసారంగా ఆయన మాట్లాడతాడు ఈ నెలలో ఆయన వేదాంత ట్రెడిషనల్ గా ఆయన వేదాంతం చదువుకొని ఎవరి దగ్గర చదువుతుంది కర్మించి పాఠం ఎవరిని ఈ రకంగా ఇదో పెద్ద తండ్రి అమెరికాలో అనంత ఆనంద్ రామ్ బచ్చన్ అనే ఒక ప్రొఫెసర్ గారు దీనికి ప్రధానమైన వాడు దీన్ని మోటార్స్తుంటారు అంటే దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా అప్పుడప్పుడు వాళ్ళకి నాకు క్రాక్ వస్తాం నాకు రాష్ట్రలో కూర్చుంటారు అది కూడా నిర్ణయిస్తుంది ఎక్కడ వాళ్ళు నేను ఎలా ఉంటాను ఎవరు ఎన్ని కంప్లైంట్లు చేస్తున్నా నాకే అభ్యంతరం నేను విద్యార్థులు పాఠం చెప్పండి చెప్తాను లేకపోతే నా పుస్తకం నా సెంటర్లో పెట్టుకుని పోయి మూల పొందంట పడేదంటే గాడి చేయడం మీకు దృష్టాంతం చెప్పేది కూడా గాడిని మూసి బరువు అంటే ఏం చేస్తుంది ఎక్కడో కారణంలో లాగ్ అయిపోయింది మనకి బలం అనేది ఏమీ మన పని మనం చేసుకుంటూ బట్ ఈ ఇలాగంటే దెబ్బలాట ఒకటి ఉంది సుమారు నేను కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ దెబ్బలాట్లో ప్రవేశిందా సో ఈ ప్రజాపతి గారికి ఏకత్వ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది ఉపాధి అది కూడా వచ్చేసింది ప్రశ్న ఈయన ఇంక ఉపదేశం చేశారు గురువు గురువు ఉపదేశం ఉండాలి గురువు ఆ ఉపదేశం ఎలా ఉండాలి పైన శారుగా తప్పి వాటి చెవిలో ఈయన గుసాలి ఉపదేశంలో మొదలు పెడతారు మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ ఇన్వైట్ మనందరం ఉపదేశం ఆయన గురువు గారు వీడికి మొదట ఉపదేశం చేస్తున్నారు మనందరం అక్కడ సమావేశం మనోధరం ఎందుకండి ఇప్పుడు ఎవరో గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తుంది అక్కడ మనోందరం ఎందుకు బాజాభజ్ బాజాభరి దు పురోహితుడు ఇక మొత్తం పేద సన్యాయ యాత్రాలు ఇంగ్లీష్ లో ఈ పేద సన్యాయ వచ్చేస్తుంది పురోహితుడు వస్తారు ఏం చేస్తారు విఘ్నేశ్వర పూర్తి ప్రారంభంలో సో విఘ్నేశ్వర పూజ మంచిది దాంట్లో మరి సందేహం బాగా చేస్తారు అంటే మంచి పురోహితు సంస్థలైతే బాగా చేస్తారు పూజ చేసి ఇప్పుడు ఫలానా గురువు గారు ఫలానా శిష్యుడికి ఫలానా మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని నాకు సంకల్పం అలాగే విఘ్నేశ్వర పూజ చేసి ఇప్పుడు కొత్త షాల్ ఒకటి ఖరీదైంది అదే ఆ గురువు గారి ఎత్తి మీద శిష్యుని నెక్తి మీద కప్పుతారు గుడ ఆ లోపల ఆ గురువు గారు ఈ శిష్యుడికి చెడుతారు అది అయిన వెంటనే దానికి ముందు దాని వెనకాల భాగ్యాలభించే ఉంటాయి మధ్యలో గురు పూజ పాలు గురువు గారికి పాలు పూజ గణపతి పూజ గణపూజ గణపతి పూజ తీసుకొచ్చి ఆ గురువు గారి దాంట్లో ఫిక్స్ చేసేసి ఆ పాదాల మీద తోట పాదాలని పాలు తోట తప్పు సమాసం అలా చేయకూడదు అభిషేకం తప్పకూడదు అలా సౌన్యట్ తెలుసు కదా అని అన్నింటికి చేయలేదు శాశ్వత వల్ల చేయాల్సి వచ్చింది బాలాభిషేకం కనుక అలా కాదటి బాలాభిషేకం ఏంటి చెప్తూ అందాబేట్ అవ్వకూర్వం ఫస్ట్ కాబ ఎవరో ఎవరో ఉపదేశం చేస్తున్నారు ఇదంతా కూడా ఉపదేశం అంటే జ్ఞానం లేదు ఉపదేశం చేస్తుండం చేశారు ఎవరు చేయలేదు కాబట్టి ఆయనకి జ్ఞానం లేదు ఆయన మన సందర్శనం రాసేటువంటి ఆ పుస్తకం మనం చదవము ఎందుకంటే అది ప్రమాణికవే కాదు ఆయన ఉపదేశం ఎవరు చేశారు మరి ఏమనుకుంటున్నారు పెద్ద చెప్పలేడు లేదు సామాన్య అస అనుపదిష్టమైన అంటే ఆయనకి ఎవరు ఉపదేశం చేయక్కర్లేకుండానే ఆయనకి జ్ఞానం పుట్టేసింది అన్నారు అనుకోండి అప్పుడు అస్మదాదే లపింగ అయితే మనదే కల్లేదు ఉపదేశం ఇప్పుడు ఆయన అహం అంటే మనం అహం అంటున్నాం ఆయన పుట్టాడు మనం పుడుతున్నాం ఆయన భయపడ్డాడు మనం భయపడుతున్నాం ఆయనకి బోరు కొడుతుంది అది కూడా రాబోతోంది కూడా బోరు కొడుతూ ఉంటుంది వంట తరగడం వల్ల ఏదో బోరు అనిపిస్తుంది అన్ని ఆయనలాగే మనం చేస్తున్నాము ఆయనకు ఉపదేశం లేకుండా జ్ఞానం కలిగింది కాబట్టి మనందరికీ కూడా ఉపదేశం అక్కర్లేకుండా అదే జ్ఞానం కలగాలి కానీ కలగటం లేదు కానీ ఇష్ట అస ధర్మాంతర సంస్కార హేతుకం కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఆయనకి ఉపదేశం అక్కర్లేదా పూర్వజన్మలో అయిపోయిన ఉపదేశం జన్మాంతరంలో సంస్కారం చేసేసారి ఉపదేశ సంస్కారం అయిపోయింది దాని మూలంగా జ్ఞానం కలిగింది అంటే ఇప్పుడు జన్మాంతరంలో చేసిన ఉపదేశ సంస్కారం వల్ల ఈమె మోక్షం వచ్చింది భయం భయం ముక్తి కలిగింది భయం పోయిందిగా అనేకనుక మీకు చెప్పినట్లయితే ఏకత్వానుభవం వల్ల భయం పోయింది మాట వేస్ట్ జన్మానంతరం వచ్చేసిన ఉపదేశ సంస్కారం వల్ల భయం పోయిందని చెప్పాలి తప్ప ఇప్పుడు మళ్ళీ ఏకత్వ జ్ఞానం కలిగింది దాని వల్ల భయం పోయిందని ఎలా చెప్తారు ఏకత్వ దర్శన సత్య ప్రసంగ ఏకత్వ దర్శనము అనేది అనర్థం వేస్తనే ప్రసక్తి అంటే అర్థమేంట మండ గురువు వేరు ఉపదేశం వేరు ఆ ఉపదేశం వల్ల కలిగే జ్ఞానము ఏకత్వ దర్శనం వేరు ఇవన్నీ వేరు వేరు అనే ఒక దేశం అనే ఒక ప్రమిస్తుంటారు అనే ఒక నిర్ణయానికి ముందు వచ్చి ఈ పూర్వపక్షాలు ఈ ప్రశ్నలన్నీ నెరవేర్చుతున్నాడు ఇది ఎలాగంటే కర్మయోగం గొప్పదో జ్ఞానయోగం గొప్పదా అని అడిగినట్టు అని అడిగారు అనుకోండి అంటే కర్మయోగం లేరు జ్ఞానయోగం వేరు భక్తి యోగం లేరు దీంట్లో గొప్పలేరు చెప్పు అని అడిగినట్టు అవన్నీ ఇంటర్ రిలేటెడ్ అమ్మా అది ఇప్పుడు కూర వంకాయలు గొప్పదా కారం పెట్టి కూర కదా వంకాయ గొప్పదా కారం పెట్టినప్పుడు ఆ కారం గొప్పదా నూనె గొప్పదా ఆ మూడింటి ఆ కోరం ప్రశ్న ఉంటుందా వంకాయ కూర అంటే ఒక యూనిట్ కింద తీసుకుంటాం తప్ప వంకాయలు వేరు కారం వేరు నూనె వేరు ఈ మూడింటిలో ఏది గొప్పదో చెప్పిప్పుడు ఆటలు దేని వల్ల తీరింది ఒంకాయ వాళ్ళ తీరుందా నోని వాళ్ళ తీరి కారణం వాళ్ళ తీరి ప్రశ్న వ్యాసాయ విజయనం సార్ అసలు బ్రహ్మండి బ్రాహ్మణంలో ఇటువంటి శిష్యు చాలా సేపు అత్య ప్రజాపతేక్రాంతజన్మాస్త విద్యమానమీ విద్యాబంధకార్ఞాపే ఇంకో సమస్య ఇప్పుడు ప్రజాపతి గారికి శాస్త్రోపదేశము గడపిన జన్మలో అయింది అయినప్పుడు ఆ గడచిన జన్మలోనే ఆ ఉపదేశం వల్ల ఆయన ఏకత్వదర్శనం కలిగి ఉండాలి ఉపదేశమేమో గడపిన జన్మలోనో ఏకత్వదర్శనం ఈ జన్మలోనూ అంటే ఇక్కడ ఆయన ఏకత్వ దర్శనం గడజన జన్మలోనే కలిగి ఉండాలి కానీ గడజన జన్మలో ఏకత్వ దర్శనం కలిగి ఉంటే సంసార బంధము గడజన జన్మలోనే తొలగిపోయి ఉండాలి కానీ తొలగలేదు అజ్ఞానం అనేటువంటి అజ్ఞానము అంధకారణమైన అజ్ఞానము ఆయనకు తొలగలేదు తొగలేదు కాబట్టి మళ్ళీ పుచ్చాడు భయపడ్డాడు భయపడ్డాడంటే అజ్ఞానం ఉంది కదా ఇప్పుడు ఏకత్వ అప్పుడు భయం పోలేదు కాబట్టి ఏమని చెప్పాల్సి ఉంటుందంటే గత జన్మలో ఆయనకు ఉపదేశం అయింది ఉపదేశం అయింది కానీ ఏకత్వదర్శనం అవలేదు అంటే ఉపదేశం వ్యాక్రమం అవుతుంది ఇంకే అసలు ఏపదేశం ఉంది ఉపదేశం అప్పుడు ఉపదేశం అయింది ఏకత్వదర్శనం కలిగింది కానీ సంసార బంధం తొలగలేదు అది ఈ ఈ జన్మలో తొలగింది అని చెప్పాల్సి అప్పుడు ఏమైనా చెప్పినట్టు అవుతుంది ఏకత్వదర్శనం వచ్చే సంస్కృతి గతన జన్మలో ఉపదేశం అయిందే తప్ప ఏకత్వ దర్శనం కలగలేదనో ఒకవేళ ఉపదేశం అయ్యే ఏకత్వ దర్శనం కలిగిన ఆ ఏకత్వ దర్శనం అవిద్య అనేటువంటి సంసారబద్ధ హేతువుని నివారించలేదనో మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకో అలా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ జన్మ ఇక్కడ జన్మ కలిగింది పుట్టాడు పుట్టుతోనే భయపడతాడు కూడా కాబట్టి ఈయన అజ్ఞానిగా పుట్టాడు కాబట్టి ఉపదేశం అయింది కాబట్టి ఉపదేశం అయింది కానీ ఏకత్వ దర్శనం కాలేదనో లేదా ఉపదేశం అయింది ఏకత్వ దర్శనం కలిగింది కానీ ఆ కప్పుబడిపోయి ఉంది అవిద్యను తొలగించలేదనో చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పకపోతే ఈ పరిస్థితి నిర్వహించడం కష్టం ఈ కాబట్టి దీన్ని ఏ విధంగా మనం సెటింగ్ చేయాలి ఇంగ్లీష్ లో ఒకటి ఉంది ఇంద్రాస్ నెట్ అని అంటారు ఆ పుస్తకం ఆ పుస్తకంలో ఐదు వందల పేజీల పుస్తకం దాంట్లో పేజీలు టాపిక్ ఇదే ఇదే టాపిక్ అది నేను చదివాను నాకెవరిపించిందంటే ఆయన ఈ భాష్యాన్ని కొంత చదివి ఉంటే ఆ పుస్తకానికి కొంత ఇంకా కొన్ని మంచి విషయాలు ఆయన యాన్ చేసి ఆయన దానిని కొంత జాగ్రత్తగా పరిశీలించిన మాట వాస్తవం రిసెర్చ్ చేసి నాకు ఇష్టంగా కానీ ఆ రిసెర్చ్ ఈ పార్టీ కవర్ అవ్వలేదని నాకు అనిపించింది ఈ పార్టీ కవర్ అయ్యి ఉంటే బాగుంది ఏమో అని అనిపించింది మనం no namo sanjeeshthi ente gopura vaani palisthana sanjeeshana rakunna gopura vaalu ad positive ga swikarinchukunte manam avasaranga around vallu samasya kattu pettina vallu but the book has come a book meda nanu edana kritikkalai ante nu nenu ayyachukuntunna ante it was perfect it was done well and some of the writings are very good But somehow it looks, they eat, so, this And the బట్ సమ్ హౌ ఇట్ లుక్స్ ది ఆధర్ దిస్ నాట్ అంటే అసహ అవిద్యా సంయుక్త అయ్యే జాత అభిదే ఈయన పుట్టాడు పుడుతున్న అజ్ఞానంలో పుట్టాడు అజ్ఞానంలో పుట్టాడు అంటే స్వల్పం ఈ జ్ఞానంలో కలిగిన ఉపదేశము ఏకత్వ దర్శనము అవన్నీ పనికి రాలేదనమాట ఎందుకంటే భయపడ్డాడు సార్ ఏకత్మీ ఇప్పుడు ప్రజాత ఏంటంటే అది మనకి ఆత్మ ఆయనకు ఉపదేశం అయ్యే ఏకత్వ దర్శనం అయ్యి కూడా కజ్ఞానం అలాగే ఉండిపోయింది భయపడ్డాడు పుట్టాడు కనుక మనకు కూడా ఉపదేశం అయ్యే ఏకత్వ దర్శనమైనా మళ్ళీ మనకి సంసారం అలాగే ఇది చాలా దూరంగా ఉంది దాని మీద మళ్ళీ ఒక పొరపక్షం అని ఇదంతా పురోపక్షం దీని మీద అబ్జెక్షన్ ఏంటంటే అంత్యమే నివక్త కమిటీ ఇదంతా గోడపక్షంలో భాగమే అంటే పూడపక్షంలో చిన్న ఆక్షేపం చేస్తే అది కూడా ఎక్కువైతే పురోపక్షం బలమడుతుంది ఏ ఆక్షేపమోనో లేదా ఎక్కడైతే ఆక్షేపమోనో అంటారు ఏమంటారు ఏక్రదర్శనం కలుగుతుంది ఇప్పుడు సప్తవడ న్యాయము అని ఒకటి సప్తమడ న్యాయము అని ఏంటి ఆకలి చేస్తుంది వడలు వడ చట్నీ పెరుగు వడను అదేదో వండిస్తున్నాడు ఒక వడ తిన్నాడు ఆకలికి తీర లేదు రెండో వడ తేర మూడవ తీరలేదు నాలుగో కూడా ఇంకా ఆటలు తీరలేదు ఐదవ వాడ ఇప్పటికే ఆటలు తీరలేదు ఆరోవాడ ఇప్పటికే ఆటలు తీరలేదు ఏడవ కూడా ఆటలి తీరినది ఇప్పుడు ఆటలిని ఏది తీర్చినది ఏడవడీ తీర్చినది కదా ఇది దేన్ని సప్తమడ న్యాయము అని అలాగే చిత్తలలో ప్రజాపతి గారికి ఉపదేశం అయింది ఏకత్వ కలిగింది కానీ సంసార బంధం తొలగలేదు మళ్లీ ఏకత్వ కలిగింది మళ్ళీ తొలగలేదు ఈ లోపల ఆ జన్మ పూర్తి అయింది అజ్ఞానిగానే ఉండిపోయినాడు అజ్ఞానం మళ్లీ కూర్చాడు భయపడ్డాడు మళ్లీ ఏకత్వ దర్శనం ఉపదేశం అంతా ఒకసారి కలిగి ఇప్పుడు అజ్ఞానం తొలగిపోయి బ్రహ్మ తొలగిపోయింది ఆ ఏడవ వడతో ఆటలు తీరిన విధముగా ఇప్పుడు కలిగిన ఏక ప్రదర్శనము ఆ సిరీస్ ఏక ప్రదర్శన ఏక ఇప్పుడు ఏక ప్రదర్శనంలో ఆయనకి జ్ఞానోదయం అయ్యారు ఏడవ వడ అంటే ఆఖరి వడ అత్యం సిరీస్ లో ఆఖరి వడతో ఆటలు తీరినట్టుగా ఏకత్వ దర్శనంలో ఇప్పుడు కలిగిన ఆఖరి ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం తొలగింది ఏం చెప్తాము దీంట్లో తప్పే ఉంది సప్తమైన న్యాయాన్ని మనం అనుసరించవచ్చు కదా అంటారేమో పునఃప్రసంగం దానివల్ల అబ్జెక్షన్ ఏమిటంటే ఏమన్నా మొదటిసారి కలిగిన ఏకత్వ దర్శనం వల్ల అవిద్య రెండవసారి కలిగిన అవిద్య ఏకత్వ దర్శనం చేయాల విద్య తొలగిందా తొలగలేదు అంటే ఏకత్వ దర్శనం అదే ఏకత్వ దర్శనం కదా అప్పుడు తొలగని అభిద్య ఇప్పుడు మాత్రం ఎందుకు తొలగలి వల్ల అభివృద్ధి తొలగల ఇక్కడ తొలగుతుందా తొలగదా మరి అప్పుడు తొలగలేదు కదా అప్పుడు తొలగలేదు అప్పుడు తొలగకపోతే ఇప్పుడు మాత్రం ఎందుకు తొలగుతుందనే హామీ ఏముంది ఇప్పుడు తలకోటి సరే రెండు నెలలు టాబ్లెట్లు వేసుకున్నాను పది రోజుల క్రితం వేసుకున్నాను తలపు తగ్గిందా తగ్గలేదు మళ్ళీ నాలుగు రోజుల క్రితం వేసుకున్నాము అప్పుడు తగ్గిందా అప్పుడు తగ్గలేదు నిన్న వేసుకున్నాను తగ్గిందా తగ్గలేదు ఈనా వేసుకుంటా తగ్గిపోతుందేమో అని అవుత్యం సైద కదా మూడు సార్లు తగ్గడానికి నాలుగో సార్లు తగ్గుతున్నాం తగ్గితే మొదటిసారి ఓసారి తగ్గి ఓసారి తగ్గలేదు అంతే అది దానికి హేతు కాదనమాట ఒకసారి తగ్గింది ఇప్పుడు దాహం వేసేది మంచి నీళ్ళు తగినప్పుడు అలా దాహం చేయగలం అప్పుడప్పుడు దాహం చేస్తుంది మంచి నీళ్ళు తగిన ఒకసారి దాహం చేసినప్పుడు దానికి దాహం చేయగలదు అలా ఉంటుందో అక్కడ కాబట్టి అదే కాలుష్య అంటే ఒకసారి తగ్గుతుంది ఓసారి తగ్గదు ఏక ప్రదక్షణం ఓసారి అజ్ఞానాన్ని పోగొట్టలేకపోయింది ఇంకోసారి పోగొట్టింది అనేది అప్పుడు ఎవరికి చెప్పాల్సి వచ్చింది ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం పోతుంది అని చెప్పడానికి ఏది లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది తస్మాత్కమైన ఏకత్వ దర్శనమిది కాబట్టి అవైకాధిక హేతు వ్యభిచారిత్వానికి చెప్పండి హేతు వ్యభిచారం అంటే ఏకత్వ దర్శనము హేతువు సంసారమూ ఫలము ఇది హేతువు ఇది ఫలము ఇప్పుడు ఓసారి అయ్యి ఒకసారి అవలేదంటే ఆ హేతువు నమ్మడానికి వీళ్ళే హేతు అయిపోతుంది అది వ్యతి హేతు అది హేతువే కాదు అలాంటి దోషం ఈ ప్రజాపతి గారికి ఏకత్వ దర్శనం కలిగి ఆ దర్శనం వల్ల ఆ దర్శనం దాని వలన మోక్షం వచ్చింది భయం మోక్షం అంటే భయం కలిగింది అనే మాట సరికాదు అని కోట మరి మీరు ఎంతమంది గమనించేదో నేను అడగను కొంతమంది అయినా గమనించుంటారు అనుభవము నిధుధ్యాసనము సాక్షాత్కారము దర్శనము అనే మాటలు కూడా మా దరిదాపునికి రాకూడదు అది అలా దూరంగా పెట్టండి అవన్నీ తప్పు ఎప్పటికీ గురువు శాస్త్రము ఉపదేశము శిలవర్ణము అనే ఒక స్కూల్ ఒకటి ఉంది నేను తెలుసా అటువంటి స్కూల్ ఉందని తెలుసా ఎంతమంది తెలుసు అలాంటి స్కూల్ ఆ స్కూల్ కి వెస్ట్ లో అని ఆయన రెండు టైడ్ లో పుట్టాడు ఆయన హిందూ ండన్ లో ఉ కింగ్ అనే అమ్మగారి దగ్గర పిడి చర్య చేశారు అంటే వీళ్ళు వేదాంతం ఇండియాలోని చర్య తక్కువ ఇండియాలో వెంక దాసనామ పారాయణులు సత్యనారాయణ ములతాలు సామూహిక ఇదే తప్ప వీళ్ళు వేదాంతం కదవరు వేదాంతం మీద కష్టదొరకు లేదు వేదాంతమైన రిసెర్చ్ మీరు వస్తున్న వచ్చిన సరైన రిసెర్చ్ చేయరు ఈ టాపిక్స్ వేదాంతం మీద ఈ రకం టాపిక్స్ మీద రీసెర్చ్ కావాలంటే అక్కడ ఉర్సూల కింగ్ అనే ఆమె దగ్గర ఉర్సూల అన్నది స్త్రీ నామ కింగ్ అన్నది ఏదో ఒక ఫ్యామిలీ ఆమె దగ్గర ఈ అహంతానంద రామ్ బచ్చన్ పిహెచ్ చేశాడు ప్రొఫెసర్ అయినాడు నాకు తెలిసి నా దగ్గర కుటుంబం అధ్యయనం చేసిన మరొక విద్యార్థి కూడా ఇదే టాపిక్ మీద రీసెర్చ్ బుద్ధిమంతుడు మంచి కూడా ఎక్కడో యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు అతను కూడా ఇదే టాపిక్ మీద రిసెర్చ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు బాగా స్టడీ చేస్తారు మన దగ్గర మన దగ్గరే వాతావరణం ఇటువంటి టాపిక్స్ మీద రిసెర్చ్ అనుకూలంగా ఉండదు తెచ్చుకుంటారు వద్ద ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఏమో నాకెక్కడామండదు ఈ ఇంద్రాక్షణలో మీకు వెస్టర్న్ ఇంజ్ రిసెర్చ్ ఇది టాపిక్ టూ హండ్రెడ్ పేజెస్ టాపిక్ కానీ మీకు వెస్టర్న్ రిసెర్చ్ అంతా కొటేషన్స్ ఏ ఉన్నాయి తప్ప ఇండియాలో భరోనా రీసెర్చ్ ఉంది అని చెప్పిన సో ఈ ఏకత్వ దర్శనము ఈ సాక్షాత్కారము ఇదంతా వేస్టు అని అంటే దీన్ని కొంచెం దీన్ని దాన్ని రూపరేఖల్ని మార్చి పరమోక్షం అదే కొద్దిగా రూపరేఖల్ని మార్చి చెప్పాలంటే మీరు ఇలాగే శాస్త్రం శ్రవణం ఉంటే ఎప్పుడో సడన్ మీకు జ్ఞానం కలిగిపోతుంది తప్ప ఇంకా దీనికి ఆ పుస్తకము శాస్త్రము గురువు శ్రవణము అంటే దీనికి అంటే ఇప్పుడు నేను అలా చెప్పాలన్నమాట నేను అలా చెప్పాను అనుకోండి నేను బతుకున్నంత కాలం మీరు ఈ పుస్తకాలు నేను పుస్తకాలు పట్టుని నేను కూర్చున్న తోటికొచ్చి నేను చెప్పిన పాఠం వింటూ ఉండడమే నాకు శిక్షాది సేవాది చేస్తూ ఉండడమే మీకు అలాగే మోక్షం వస్తుంది అంటే మీరు అనుభవం అన్నారంటే ఏంటి రావు అనుభవం అన్నావు కానీ అన్నట్టుగా అంత సీరియస్ గా మాట్లాడతారు సాక్షాత్కం ఏదైనా సాక్షాత్కారం ప్రమాణం శాస్త్రం ప్రమాణం శాస్త్రం వింటుంటే జ్ఞానం కలిగిపోతుంది దశమ స్థమ చే అలాగే కలిగిపోతుంది అంటే ఇప్పుడు సాక్షాత్కార సాక్షాత్కారో అని కోపడతారు ఈ స్కూల్కి చెందిన వాళ్ళు బాగా ఉన్నారు పేర్లు చెప్తే బాగుండదని చెప్పేసి నేను చేస్తున్నా మొత్తానికి ఇదే ఒక పూర్వపక్షం ఓకే ఈ పూర్వపక్షంలో ఉన్న లుసుకు నేను మీకు ముందే చెప్పాను దేవుట లుసుకు శాస్త్రము ఉపదేశము సాక్షాత్కారము మూడింటిని మూడు ముక్కలు చేసి సెపరేట్ గా పెట్టి ఏ ముక్క గొప్పది అని ప్రశ్న అనమాట అది పద్ధతి నేను మీకు దృష్టాంతం అంటే దీని మీద ఒక సిద్ధాంతంలోకి వెళ్ళే ముందు నేషదోష అంటున్నారు కాక్షికారులు కర్మ గొప్ప భక్తి గొప్ప జ్ఞానం గొప్ప అని ప్రశ్న గొప్ప అని ప్రశ్న మార్గం కొంచెం గ్రాంథీకంగా మాట్లాడాలంటే గొప్పయా అనడా అన కర్మ గొప్పయా భక్తి గొప్పయా అన్నాడు అని ప్రశ్న నేను మహాత్ముడిని ప్రశ్న అడిగాను ఎవరూ చాలా మంది అడిగారు ఈ ప్రశ్న అయితే ఆ మహాత్ముడు చెప్పాడు కర్మ భక్తి జ్ఞానము మూడు వేరు వేరుగా ఉంటాయి సపరేట్ గా ఇండిపెండెంట్ గా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా విడివిగా ఉంటాయి అనే అజ్ఞానం నుంచి చెప్పారు అది దృష్టాంతం ఏం చెప్పారంటే అమ్మగారు ప్రేమతో ఉండి భోజనం పెట్టారు కదా భిక్ష పెట్టారు కదా ఇప్పుడు భిక్ష పెట్టేప్పుడు కూడా రెండు పర్ఫెక్ట్లు ఏదో మామూలుగా లేచి స్నానం ఏదో చేసి కొంత బియ్యం కొన్ని నీళ్లు వేసి అదే కుప్పంలో అలాగే అక్కడ కనుగొన్న రెండు మూడు విధాల పూర్తలు కట్ కట్ కట్ చేసేసి అన్నం పడేసి తిప్పేసి ఓపెన్ చేసేసి అక్కడ ఎక్కడ పెట్టేసి లేకపోవడం అది భిక్ష పెట్టినట్టు అవుతుందా అలా కాదు ఆయన ఏం తింటాడు ఎలా తింటాడు అని ప్రేమతో ఆలోచించి తల్లి కొడుకు చేసి పెట్టినట్టుగా ప్రేమగా ఆ భిక్షను తయారు చేసి వడ్డించారు ఆయన ఆ భిక్షను భోజనం చేశారు మహాతృప్తి గమనించుంది ఇప్పుడు ఆ అమ్మగారు చేసినది కర్మయ భక్తియా జ్ఞానం మూడు ఉన్నాయి కదా మరి ఆవిడ చేసిన భిక్షాబంధనలు భిక్షాబంధనం ఉంట ఆవిడ చేసిన ఈ భిక్షాబంధనల్లో మూడు ఉన్నాయి ఆమె కష్టపడి వండుతూ ఉండింది ప్రేమతో ఉండి అంటే కష్టపడి వండితే సరిపడదు ప్రేమతో ఉండాలి అలాగే తెలిసి ఉండ తెలియకుండా ఉండాలనుకోండి రసంలో చా ఉప్పు ఉండదు పూరలో డబ్బులు ఉప్పు ఈ కాబట్టి తెలిసి ఉండాలి ప్రేమతో ఉండాలి కష్టపడి తయారు చేయాలి మూడు ఉన్నది ఇలా మూడాలి మీరు మూడు ఇండియా విడదీసి చూపి ముందు అసలు విడదీసి దాంతో ఏది గొప్ప చెప్పండి అసలు విడదీయడమే మాట అన్నాడు ఎప్పుడైతే కర్మ గొప్పయా జ్ఞానము గొప్పయా భక్తి గొప్పయా అనే ప్రశ్న ఉండదని నీకు తెలుస్తుందో అప్పుడే నీకు కర్మ భక్తి జ్ఞానముల రహస్యము తెలిసిన మంచిపక్షం ఏదో పెద్ద దండయాత్ర చేశారు ఇలాంటి దోషమేమి లేదు ఎందుకని ఉత్కృష్ట హేతు సంగ్రహవాక్యం సహవాక్యం ఏంటంటే సంగ్రహవాక్యానికి తెలుగు వెళ్ళా ఉందంటే ఆయన ఉత్కృష్ట హేతువుల వలన ప్రజాపతి జన్మించారు ఇది పరిస్థితి మనకి లోకంలో కూడా కావలసినప్పుడు ఉత్కృష్ట హేతు ఉద్భవత్వాలు చాలా గొప్ప హేతువుల వలన పుట్టారు ఉద్భవంతో పుట్టడం ఎవరు ప్రజాపతి ఈ పరిస్థితి మనకి లోకంలో కూడా కనపడుతూ ఉంటుంది లోకం అది ఏమిటో కొంచెం వివరించండి మాకు సరిగ్గా అర్థం కాలేదండి ఏదో చెప్పిన వాక్యం రాయలేదు కానీ ఇంకొంచెం వివరిస్తే కానీ మనం ఇప్పుడు విషయం తెలియదు ఇప్పుడు వివరిస్తున్నారు వివరణ భాష్యం యథా పుణ్యకర్మోద్భవై సంయుక్తే జన్మై ప్రజ్ఞా మేధా స్మృతి వైశారగ్యం దృష్టం అలాగే ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం పోయిందా లేకపోతే ఉపదేశం వల్ల పోయిందా లేకపోతే పుట్టడం వల్ల పోయిందా అలాగా దేనికి దానికి ముక్క ఏ ముక్క విడదీసి కానీ అలా చెప్పడం చెప్పదు అనేక హేతువులు ఒక చోట సమావేశమైనప్పుడు మాత్రమే మీకు ఒక ఫలం సిద్ధిస్తుంది అనేక హేతువులు ఒకసోట సమావేశం అవ్వాలి కేవలము దీనివల్ల ఇది వచ్చేసింది అని చెప్పడానికి వీలుండదు ఎలాగంటే ఆయన మహాపుణ్యం చేసుకున్నాడు ఎలాంటి పుట్టాడు కదా ఎటువంటి జన్మని సతి జన్మ ఉంది ఎటువంటి జన్మ అని కలిగింది నిమిత్తై కార్యకరణై సంయుక్త జన్మని ఆయన చెప్పడానికి చెప్పడం ఏంటంటే ఆయన దేహము ఇంద్రియముడు పరము పవిత్రముగా ఉన్నది దేహం వివిత్రము వివేకంతో కూడి ఉన్నది వివేకంతో కూడి వివేకంతో కూడి ఒక అర్థము పవిత్రమైన ఒక అర్థము పవిత్రముగా ఉండవు పవిత్రముగా ఉన్నవో సో వివిత శబ్దానికి పవిత్రమం కూడా సో ఇప్పుడు కూడా దేహము పవిత్రమంటే తెలుసు అండి దేహము ఆరోగ్యంగా ఉంది చదువుకి అనుకూలంగా ఉంది అలా ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే క్లాసిక్ వెళ్దాం రాదా అంటే నాకు ఏదో ఆరోగ్యంగా లేదు నా అంటే ఉత్సాహంగా లేదునే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది క్లాసిక్ రాదంటే సినిమాకి వెళ్దాం అంటే చక్క మంది సైకి తీసుకుని అప్పుడు ఏ ఒళ్ళు అంటే అర్థమైంది వాడి అనుభవంలోనే వాడి కార్యం అంటే దేహం స్థూలదేహము అది చదువుకు అనుకూలమైన స్థూలదేహం కాదు అంటే ఒకప్పుడు మళ్ళీ లావుగా ఉండడం కంటే ఇంకా చదువుకు అనుకూలం కాకపోవచ్చు లావుగా ఉండడం వడలో వీటి దేశం మొలబడి ఉంటే లావడిపోయి చదువు బుద్ధికి చదువు కాదు వడ వడ బాగా ఎక్కువగా తింటే పోతుంది సమోబలం పెరిగిపోతుంది అలాగే మాంస భక్షణం వల్ల కూడా చదువు జరుగుతుంది సమోబలం పెరిగిపోతుంది కాబట్టి దేహం అనేది కూడా పవిత్రంగా ఉండాలి చదువు రావాలంటే అయితే దేహం పవిత్రంగా ఉంటే చదువు వచ్చేస్తున్నారు కూడా దేహం పవిత్రంగా ఉంటే చదువు వచ్చేయడం పవిత్రంగా ఉండడం వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది చై తర్వాత ఇంద్రియములు పవిత్రంగా ఉండాలి సమస్తముగా ఉండాలి అంటే చూపు వినికి అవన్నీ ఎప్పుడు ఎవరు పాఠం చెప్తున్నారు అనుకోండి మీకు సంఖ్య విడకదు మీ దృష్టి ఎక్కడో ఉంది మాధనం ఎవరో ఆగిపోతుంటే మీ దృష్టి ఎక్కడో పోతుంది మీ యువత విధులు ఉంటారు అప్పుడప్పుడు అంటే మీ ఇంద్రియములు మీ జ్ఞానానికి అనురూపంగా లేవు అని చెప్పాల్సి వచ్చింది మనస్సు కూడా మీ మనస్సు నిన్న ఏవో సంకల్పాలు ఆలోచనలు ఉంటాయి ఏవో బెందాలు ఇవ్వ పెట్టుకుని వచ్చి క్లాసులో ఇక్కడ చెప్పేది నెత్తిమీపోతుంది మళ్ళీ మీ మనస్సు ఎలా ఉందో దానివల్ల ఏదో ఉపయోగం ఉంటాయి ఎగ్జాక్లింగ్ మీద ఓల్డ్ని మీ మనస్సు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు కొత్తగా చెప్పిన మాటలు కూడా దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మీరు మిక్స్ అయిపోతుంది తప్ప మార్పు అది కాదు ఎగ్జాక్లింగ్ మీరు ఈ ఇల్లు తురించి ఇల్లు తిరిగి వస్త్రం తగ్గ వస్త్రం ఉంటుంది దాని గురుపు ఉంటుంది దాని మీకు కొంచెం ముందుకు పోసేది అనుకోండి స్వచ్ఛమైన నీళ్ళు పోసారనుకోండి అమ్ముడేమో అది కూడా ఆ అలా ఉందంటే మనస్సు అది కూడా మనకి రాదు కాబట్టి ఇంద్రియములు దేహము మనస్సు అన్నీ కూడా వివేక వివేకంతో నేను ఉండాలి గీతలో ఈ మాటని బాగా వర్ణించారు ఇక్కడ ఎవరికైతే సత్మగుణము బాగా పెరుగుతుందో వాడి దేహము ఇంద్రియములు కూడా ఆ సత్మగుణంతో తొనికి సవాళ్ళతో ఉంటాయి అని వర్ణించారు ఎలా సత్మం ప్రవృద్ధం అంటూ ఏదో శ్లోకం పద్నాలుగో ఈ ప్రజాపతి గారి జన్మ అది ఉంది ఎందుకని ఆయన జన్మగా ప్రత్యేకం ఏమిటంటే పూర్వజన్మలో అశ్వమేధయాగము ఉపాసన మొదలైన మహాపుణ్యాలు చేశారు వాటి వల్ల ప్రజాపతి జన్మ వచ్చింది కాబట్టి అత్యంత పవిత్రమైన జన్మ అది ఉంది అది నెంబర్ వన్ అలా ఉండగా ప్రజ్ఞ మేధ స్మృతి వీటి రెండు వైశార్యము దృష్టం వైశారధ్యము అంటే విశారద విశారద నుంచి వైశారథ్యం వచ్చింది వైశారధ్యం అంటే వచ్చినానికి నీళ్ళు ఉన్నారనుకోండి మీరు మంచి నీళ్ళు కావాలంటే నీళ్ళు విశ్చిస్తారనుకోండి దాంట్లో నారసాలు ఉన్నారనుకోండి వైశారధ్యము లేదు కొంచెం తగ్గిడిగా ఉందనుకోండి వాతావరణం ఏదో భర్త పీండితే వస్తుంది నీళ్ళు ఆ రకంగా ఏదో కొంచెం తగ్గిడిగా ఉందనుకోండి అంటే వైశారథ్యం లేదు అలా కాకుండా ఫిల్టర్ లో ఫిల్టర్ చేసి స్పాక్లింగ్ అంటే అందులో స్పార్క్లింగ్ అంటే నేను అందులో గ్యాస్ ఉందని నా అభిప్రాయం కాదు అది ఎలా మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా క్లీస్ వాటర్ దాన్ని వైష్యం ఆ క్లారిటీకి వైషారించమని పెరు అది ఉండాలి దేంట్లో ఉండాలి ప్రజ్ఞ మేధ స్మృతి ప్రజ్ఞ అంటే విషయమును తెలుసుకునే సామర్థ్యము ఇప్పుడు ఏదైనా విషయాన్ని చెప్తే అది తెలియాలి సపోజ్ క్లాస్ ఉంటాయి అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళుతూ ఉంటారు ఇలాగ స్వామిజీ ఏం చెప్పాడంటే మొన్న ఏదో చెప్పాడు ఎక్కడ ఉంటాడు హేది ఉంటాడు హేగుండాలంటాడు ఏదో నాలుగు ఉండాలా ఒకటి ఉండాలా అని అది ఎవరో బోధి ఉంది అది ఏదో వడంటాడు మగతే బోలకెన్ ఉంది ఏదో ఒకసారి ఎదురు కదండి ప్రజాపి కలిగింది అది మీరు అనుకున్నారనుకోండి మీరు మీరు అలా అనుకున్నారనుకోండి ఏం చేయాల్సి ఉంటుంది అది రోజు తల పట్టుకోవాల్సి ఉంటుంది అలా ఉండకూడదు ప్రజ్ఞ అంటే చెప్పినది విషయంలో తెలుసుకునే సాధ్యం అసలు ఇంటికి సపోజ్ మీరు ఎవరైనా ఒకళ్ళు సడన్ గా వేసి తనకి నేను ముప్పో నుంచి చెయ్యోసిన మేత వల్లనే మాట్లాడారు ఏం చేయాలి అడిగారు మా డై ఒక్క మీ పోలపక్ష సిద్ధాంతం అన్నీ అంతా ఒక్కలాగే ఉన్నాయి తప్ప మా డైలీ సిద్ధాంతానికి కేరళ ఏమీ తెలియలేదు అని అన్నాడు ఏదో రాంభన్ ఉన్నారు మరో ఒకటి మరో ఒకటి చెప్పారు ఏదేశంలో ఉన్నారు చేసి మనం కలిగిందేమో కలిసేసారి పోయిందేమేమో లేదా పోలేదు మాకు ఏం తెలియదు అది మీరు ఆ రకంగా చెప్పారనుకోండి అప్పుడు ఎవరిని పోవాల్సి వచ్చిందంటే అప్రజ్ఞ తెలుసుకునే సామర్థ్యం ఇంగ్లీష్ లో ప్రాగ్నాస్టిక్స్ ఉంది దీన్ని వచ్చింది ప్రజ్ఞానికే ప్రాగ్నాస్టిక్స్ స్టిక్స్ అంటే డాక్టర్ కి ఆ పేషెంట్ ని ఎక్స్రే ని చూడగానే వాడికి విషయమంతా తెలుసు ఓహో ఇది ఆ సంగతి ఏమంట అంత చెప్పకపోవచ్చు పైకి విషయం అంతా ఈ అయ్యగారు సింగి సరిగ్గా తెలుగు ఏదో ప్రతిదీ తింటాడు ఆరోగ్యం పనులు చేసుకుంటాడు మనం చెప్తే సందర్భం కూడా ఏమీ లేదు సరే కానీ సరే కానివ్వండి ఈ ట్యాబ్లెట్ పొద్దున్న ఒకటి సాయంకాలంలో వెళ్ళుకోండి ఫీడ్ని పంపించేస్తాడు విషయమంతా తెలుసుకుంటుంది దాన్ని ప్రాబ్లమ్ ఆసెస్ ఉంటా డాక్టర్లు అలా ఉంటారు డాక్టర్లు కూడా ఒకప్పుడు ఏమైనా మీకు అలా అలాంటి పని ఇచ్చారు వాడికి స్థిరపడుతుంది ఎవర చెప్పినా అర్థం కాదు వాడికి చెప్పినా అర్థం కాదు వాడికి ఏం చెప్పాలి అంటే తెల్లబోలి పొద్దున్న వేసుకొని ఎర్రబోలి రాత్రి వేసుకొని ఎప్పుడు పని చేయడమే అంటే వాడి ఏం చెప్పినా అర్థం కాదు అది ఆహారం ఏమో అది వాడు ఏం పాటించు జస్ట్ ఈవెన్ ఒక అమ్మగారికి ఎవరండి మీకు దయబెటీస్ అనేది నాకున్నాక కేవల అన్నం కాకుండా మీకు ఇంకోలా తినాలండి కూర ఎక్కువగా అన్నం అప్పుడు ఏదో చెప్పాను నేను ఇంకే అమ్మగారు అంట ఎందుకైనా అవజిస్తారు నుంచి వస్తున్నటువంటి పద్ధతి ఏమైనా పెద్దగా అన్నం అన్నం అంత సందాం కానీ ఇప్పుడు కూరకునే ఉంటే అది ఏమన్నా సందర్భం ఉందంటే నేనేం చెప్పను ఎదురు పడితే మూర్ఖంగా ఉండాలంటే ఆ ప్రయోజనం ఉండదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటికి తెలుస్తూ ఉంటుంది ఈ కేసు ఇది అని అందుకోసం ఏం చేస్తారు ఈ పిల్లలు భోజనం అంటే సరిగ్గా అవ్వకున్నాం శక్తికి అంటే మరి భోజనం మరి అన్న వాళ్ళ జరగడం ఇంకేం తింటూ ఉన్నాయి మరి చిన్నవాళ్ళు కానీ మా పాపయాత్రి మా ముఖాత్ ఇలా తింటారనుకోండి అప్పుడు కానీ అంటే ప్రజ్ఞ అనేది లేదాగా కారణం ఇన్సులిన్ ఇంజక్షన్ తెలుసుకునే సమస్య తర్వాత మేధ అంటే తెలుసుకున్న దాన్ని నిలబెట్టుకునే శక్తి ధారణ చేసే శక్తి నిల్లటి పాఠం నిల్లతో ఆఖరు ఇవాళ పాఠం ఇవాళ తో మొదలు మన సాయంకాలానికి అదే ఆఖరు ఏ రోజు కాదు కొత్త ఎప్పటికప్పుడు బాగా ఎక్కువ ఉంటే అది ఆ కంటిన్యూటీ ఉండదు కంటిన్యూటీ ఉండాలంటే మేధ తర్వాత స్మృతి అయితే గుర్తు ఈ మూడు కూడా ఎలా ఉండాలో చూసినా వైశాలి అలా అలా ఆయనకున్నాయి అలా ఎన్నిక ఉన్నాయంటే మరి ఆయన మహాపుణ్యం చేసుకుని అటువంటి పవిత్రమైనటువంటి దేహము మనస్సు ఇంద్రియములతో జన్మించినారు కనుక ఇవన్నీ ఆయనకున్నాయి ప్రజాపతేవైరాగ్యైశ్వర్య విపరీతహేతు పాశుద్ధై కార్యకర్ణ సంయుక్ ఉత్కృష్టం అయిన జన్మ కన్మ ఇప్పుడు రమణ మహర్షికి ఉపదేశం ఉంది జ్ఞానం కలిగిందా లేకపోతే ఉపదేశం లేకుండా కలిగిందా కాదండి ఉపదేశం ఏం లేదని జ్ఞానం కలవడానికి వీలు లేదు ప్రజాపతి గారికి కలిగిందా కలవడానికి వీలైనంత వస్తావు మరి మాట్లాడలేదు కలట్లేదు అంటే రాహిడి జన్మకి మన జన్మకి ఏదో తేడా ఉందిండాలి ఏం కలుగుతుందా తేడా అంటే చూడండి ప్రజాపతి గారికి ధర్మము జ్ఞానము వైరాగ్యము ఇవి నిండా ఉన్నాయి ఏమండి వీటి యొక్క గొప్పదనము ధర్మము జ్ఞానము వైరాగ్యముల యొక్క మహిమ లేకపోతే ఐశ్వర్యము అలా చెప్పండి అంటే కమాండ్ అంటే బాడీని మనస్సుని కమాండ్ చేసేటువంటి శక్తి ఐశ్వర్యము ఈ నాలుగు ఈ నాలుగింటికి విపరీతమైన ఈ నాలుగింటికి అడ్డుపడేవి హేతు అవే సకల పాపము వాటినన్నింటినీ ఆయన తగలబెట్టిన ఇప్పుడు వైరాగ్యానికి ధర్మానికి అడ్డుపడే విపరీత హేతు ఏమిటి అధర్మం దాన్ని తగలబెట్టాయి జ్ఞానానికి అడ్డుపడే విపరీత హేతు ఏమిటి అజ్ఞానము భ్రమాత్మకమైన దృష్టి దాన్ని తగలబెట్టాయి తర్వాత వైరాగ్యానికి విపరీతమైనది సంసారములందలు రాగద్వష వాటిని తరగబెట్టేది ఐశ్వర్యానికి విపరీతమైనది దేహేంద్రియములకు బాలిసగా బ్రతుకుతూ ఉండడం దేహానికి బాలిసే మనస్సుకి బాలిసే బ్రతకడం దాన్ని ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములకు అడ్డుపడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే పాపాలు సకాల పాపములంటే ఆ పాపాలను అందిస్తే కూడా ఆయన తరవడి చేశారు దానివల్ల ఏమైంది ఆయన దేహము ఇంద్రియలు పరమశుద్ధములుగా ఉన్నాయి అలా పుచ్చేది ఆయన ఆయన కుక్కు చాలా గొప్పది అందుకోసమే ఆయనకే ఎక్కడికి జ్ఞానం రమణ మహర్షి జ్ఞానం కలగడానికి వీరలేదు ఆయన నైష్కర్య సిద్ధి పాఠం చెప్పలేదు కనుక చతుస్శూత్రులు కలిగాడా రమణ మహర్షి దొరవలేదు ఆయన ఐదు రెండేళ్ల కోర్సులు చేశాడా ఎలా కోసమే చేయలేదు మనకి జ్ఞానం లేకపోయినా అనేది అవ్వడానికి అందుకు వెళ్ళలేదు కానీ కలిగిందని అందరూ అనుకున్నారు ఇవన్నీ వాళ్ళు మూర్ఖులే అని ఒక సిద్ధాంతం చేయడం తక్కువనే ఇక్కడ మీకు ఆ జన్మ అట్ ఆయనకి ఎక్కడ ఆ జన్మ తరుద్ధవీ అనుపతిష్టమే యుక్తం ప్రజాది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చదువు అయ్యాక ఏదో రోగం వచ్చింది రోగానికే మహాభాగ్యం అందరికీ వస్తాయి రోగ రోగాలు వచ్చిన వాళ్ళందరూ ఆత్మస్వరూపాన్ని దర్శకుంటున్నారా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్లు జరుగుతుంది నెల ఇది అంతా మళ్లీ సంసారంలో పడి పిలుగు నడుతూ ఉంటారు హాస్పిటల్లో ఒక నెల రోజులు ఉన్నానంటే నెల వారమో ఉన్నానంటే వారికి ఈ సంసారం అనిత్యము ఈ దేహాభిమానము తప్పు అని తెలియాలా తెలుస్తున్నామని తెలియచి రౌణ మహర్షి గారికి ఏదో రౌణ లాంటి వచ్చింది ఆయనకి అంతే అర్థం అయిపోయింది దేహము ఇది నేను పనులవవు నీవు ఉన్నా ఒకటే ఉండినా ఒకటే నా స్వరూపమేమి అని ఆయన ఆ ఏకత్వదర్శనంలో మళ్ళీ ఆయనకి అలా అవడానికి ఇది లేదు కలిసి తీర్మానం చేయటం అనేది అలా తీర్మానం చేయకూడదు నాకు అనిపిస్తున్న రాజీవ్ మల్హోత్ర గారికి ఈ పార్టీ చొరవ ఉన్నాయా మహాశయా మీరు ఆయన తీర్మానాలు బాగున్నాయి కనుక ఇది నేను చదివితే బాగుంటుందని అని ఎప్పుడైనా చెప్పాలనిపిస్తుంది ఆయన నాకు కనుకొడుతూ కూడా నేను ఆయన కర్సంలోనే అడుగుడు అయినా చెప్పాలంటే భయమే నేను అంటే అడగకుండా ఆయన అన్ని నాకు తెలిసిందని అనుకున్నారు అనుకోండి మనం ఏం చెప్తాం మన మన భూటు కాబట్టి ఉత్కృష్టం జన్మ కనుక తదుద్భవంచ అనుపదిష్టమైన యుక్తం ఏకత్వ దర్శనం ఆ జన్మ నుంచి పుట్టేసిందంటే ఇంకా ఉపదేశం అనేది ఏమన్నా మళ్ళీ గురువు వచ్చి చతుశ్రూత్రి పాఠం చెప్పడం ఏమీ లేదు ఆయనకి పుట్టేసింది ఇది ఏకత్వ దర్శనం కలిగింది అనుభవం అనేది దానికి ఇది ఎంతయుక్తియుక్తముగా ఉన్నది ఇంట్లో ఏమి లోపు నోతు లేదు ప్రభావత స్మృతి హిరేర ఒక స్మృతి మనుస్మృతిలో చెప్పారు కానీ ఒక స్మృతి వారికి మన స్మృతి మనుస్మృతి కాదు స్టాండర్డ్ పురాణం పద్దెనిమిది పురాణాల్లో వాయు పురాణం ఎక్కమంటారు పురాణం ఎక్క పెట్టాలి వాయు పురాణంలో శివుని యొక్క స్టాండర్డ్ లింగ పురాణం స్టాండర్డ్ పురాణం వాయుపురాణం లింగపురాణం శివపురాణం షాంగ విష్ణుపురాణం మత్స్యపురాణం వాయుపురాణం నుంచి ఒక పాఠ్యం జ్ఞానమైరా జగత్పతే ఐశ్వర్యం ధర్మ సహ సిద్ధం చతు చాలంగా ఉంది చూడండి జగత్ప అందాము జగత్పటే జగత్తునకు తండ్రి యొక్క ప్రజాపతికి ఎస్టా ఏ ప్రజాపతికి అప్రతిహం ప్రతిబంధములు లేని జ్ఞానం ధ్యానము వైరాగ్యం చైరాగ్యము ఐశ్వర్యం ఈశ్వర ంద్రియములపై అజిమాయు ధర్మ ధ ధ ధర్మబుద్ధి కూడా చతుయం ఈ నాలుగు సహ సిద్ధం పుట్టుకతోటే సిద్ధించి ఉండేము ధర్మము అక్కడ అక్కడ చెప్పిన పైన సమాసంలో లేదు ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యం వీటికి ఆతంకములు లేకుండా ప్రతిఘం ఏ ఆటంకాలు ఉండే అవకాశం ఉందో వాటి నుండి ఆయన పొరవ జన్మలో తగులో పెట్టినాడు అరవతీ జన్మలో ఆ విధంగా ఆయనకి యకత్ ప్రదర్శనం కలిగింది మళ్ళీ ఆయన గురువు దగ్గర గుడ్జుని బస్ చేసి మడిబట్లు ఇదంతా మొదలుపెట్టి బాగా కిండి కట్లు బాగా ఇంత చేస్తే గానీ ప్రదర్శనం కలదు జటు సూత్ర శాంతి చేస్తే కదా ఆయన ప్రదర్శనం కలదు అని గేవస్థవంతా లేదు ఆయనకి ఆయన ప్రదర్శన కలిగిపోతుంది ఈ ఇది రమణ మహర్షిని రామకృష్ణ పదమహంసమే కారణమే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆఘాతం పూర్ణిమ